ओ... मौन व्याख्या प्रकटित पर ब्रह्म तत्व युवान वर्षिष्ठाते सदशिगण ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలితిన్ముద్రం ఆనందమూర్తి స్వాత్మాదూర్మీ సత్యమైనటువంటి ఆత్మ నిత్యమై ఉంటుంది గనక నిత్యమైనటువంటిది పరిణామం ఎరుగదు అంటే మార్పు చెంద కనుక సత్యము అంటే కాలత్రయ్యే ప్రతిష్టతి అది సత్ ఏదైతే మూడు కాలాల్లో ఉంటుందో అది సత్యం ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేది సత్యం అవకాశం లేదు కనుక ఏదైతే మూడు కాలాల్లో ఉందో అది కాలాతీతంగా కూడా ఉందని అర్థం ఇది సత్యం అంటే ఇటువంటి సత్య వస్తువు మార్పు చెందేందుకు అవకాశం లేదు కనుక ఏదైతే సత్యంగా ఉందో అది నిత్యమై ఉందో గనక నిత్యమైనటువంటిది పరిణామం ఎరగదు మాయా ఏదైతే పరిణామం చెందుతూ ఉందో ఇది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని మార్పు చెందుతూ ఉంది కనుక కనుక మాయా అనేదాని అస్తిత్వం కూడాను పరబ్రహ్మం యొక్క అస్తిత్వం మీద ఆధారపడింది మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏది సత్యం కాదు స్వతసిద్దంగా ఉండాలే గాని మరొక దాని మీద ఆధారపడింది అంటే అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక మాయా సత్యం కాదు మనకు తెలుస్తుంది పరబ్రహ్మమే సత్యము ఇది కూడా అర్థమవుతుంది కానీ ఈ రెండిటి మధ్య ఏది సత్యం ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం దీనికి సంబంధించినటువంటి వివేక వివేకం ఏదైతే ఉందో ఆత్మానాత్మ వివేక సత్యాసత్య వివేక కాబట్టి ఇది సత్యము అది అసత్యము ఇది నిత్యము అది అనిత్యము అని వీటికి మధ్య ఉండేటువంటి విచక్షణ వివేకం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఏది ఎలా కనిపించినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు కనుక ఈ వివేకం లేకపోవడము అంటే జ్ఞానం లేదు అని అర్థం వివేక జ్ఞానం లేదు వివేక జ్ఞానం ఎప్పుడైతే లేదో ఏముందంటే అజ్ఞానం ఉంది అని అర్థం ఈ అజ్ఞానం ఏం చేయగలుగుతుంది ఉన్నదాని తెలియకుండా చేయగలుగుతుంది అంతకన్నా ఏం చేయలేదు కనుక అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ భగవద్గీత అజ్ఞానేన ఆవృతం జ్ఞానం కాబట్టి జ్ఞానము అనేటువంటిది అజ్ఞానం చేత ఆవృతమై ఉంది కప్పబడి ఉంది తేన ముఖ్యంతి జంతవ జంతవహ తేన అజ్ఞానేనా ముఖ్యంతి మోహాన్ని పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో మోహం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూడడం అనేటువంటి దాన్ని మోహం అంటారు ఇంకేం లేదు విషయం కనుక ఇక్కడ ఏ విధమైనటువంటి దుఃఖం కలిగినా మోహం వల్లనే కలుగుతుంది మోహం అనేటువంటిది అజ్ఞానజనితంగా కలుగుతుంది అజ్ఞానం అనేటువంటిది ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియకపోవడం వల్ల ఏర్పడుతోంది క్లియర్ కాబట్టి అజ్ఞాన నాశం అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ తెలుస్తుంది జ్ఞానం వస్తే గానీ అజ్ఞానం పోయేందుకు అవకాశం లేదు ఈ జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ఈ కార్యంలో మొట్టమొదటి శ్లోకంలో ప్రబోధ సమయే స్వాత్మానం ఏవా ఆ ద్వయం కాబట్టి రెండు కానిటువంటిది ఏదో ఎందుకంటే రెండు ఉన్నప్పుడు ఏదీ సత్యం అయ్యేందుకు అవకాశం లేదు ఒకటి మరొక దాన్ని పరిమితం చేస్తూ పోతుంది కనుక కండిషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి అద్వయం రెండు కాకుండా ఏదైతే భాషిస్తూ అద్వయం ఏకం ఏవా అద్వయం ఏదైతే భాషిస్తూ ఇది ప్రబోధ సమయే స్వాత్మానం ఏవా అద్వయం ఇది ఆత్మ యొక్క అద్వయతత్వం ప్లీజ్ సత్యత్వం ఇది అద్వైతం కాబట్టి రెండు కానిటువంటి అద్వితీయ ఆత్మని మొదటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం రెండో శ్లోకం వచ్చేటప్పటికి జగత్ కారణం ఏంటి అనేటువంటి దాన్ని ఆలోచన చేసి సత్యమా అసత్యం అనేది వేరే విషయం మీకు నిన్ననే ఒక చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను అదేమిటంటే జగత్తు ఉన్నదా లేదా ఇలా ఉందా లేదా కల ఉందా లేదా అనేది మాత్రం ప్రధాన అంశం కాదు ఇక్కడ ఉన్నది నివే అనేది ప్రధాన ఇది మొదటి శ్లోకంలోనే డిసైడ్ అయ్యింది ఇది అద్వయమైనటువంటి పరబ్రహ్మతత్వం ఒకటే గానీ రెండయ్యేందుకు అవకాశం లేదని మరి జగత్ కారణం ఏంటి ఈ జగత్తు నాకు కనపడుతూ ఉంది ఇది సత్యమో అసత్యమో అది వేరే విషయం కనుక ఈ జగత్ కారణం ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు బీజస్య అంతః అంకుర ఇవా బీజస్యాంతరివ అంకు ఇదం జగత్ ప్రాక్ సృష్టి ప్రాక్ నిర్వికల్పం ఇది కాబట్టి ఈ సృష్టికి పూర్వం ఏ జగత్ అయితే మనకు ఇక్కడ ఉందో ఇది ఏ భేదాలు లేకుండా ఉన్నటువంటి జగత్తు ఓకే ఏ భేదాలు లేకుండా ఉన్నటువంటిది ఎందుకని ఏకమేవ ఆ ద్వితీయం రెండు కానిది గనక సత్తా కాబట్టి దాంట్లో ఏ భేదాలు ఉండేందుకు అవకాశం లేదు కనుక దృష్టాంతం ఏమిటి ఒక బీజం బీజంలో అంకురం ఎట్లాగైతే ఉందో చెట్టు కూడా బీజంలోనే ఉంది ఎందుకని దాని నుండే వచ్చింది కేవలం దృష్టాంతం కాబట్టి చెట్టులో మనకు అనేకమైనటువంటి భేదాలు గోచరిస్తు ఉండినా ఈ నానాత్వం అనేటువంటిది బీజంలో లేదు ఒకవేళ లేనిది వచ్చేందుకు అవకాశం లేదు కానీ ఉన్నది ఎట్లా ఉన్నది ప్రాక్ నిర్వికల్పం వికల్పం లేకుండా భేదాలు లేకుండా ఉన్నది మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్యత్రీకృతం చిత్ర విచిత్రాలుగా ఇప్పుడు కనపడుతుంది జగత్ కనుక ఈ భేదం ఈ నానాత్వ విశిష్ట ప్రపంచం ఈ దృశ్యమాన జగత్ ఏదైతే ఉందో ఇది మార్పు చెందుతూ ఉంది కనుక ఉంది మార్పు చెందుతూ ఉంది ఎందుకంటే మీకు థర్డ్ శ్లోకాలో దీనికి చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ మాయని ప్రధానంగా మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఎందుకంటే పరిణామి ఉపాదానం కనుక కనుక ఇక్కడ ఏదైతే మార్పు చెందుతూ ఉందో కార్యం మార్పు చెందుతూ ఉంది కనుక కార్యంలో ఏ లక్షణం అయితే ఉందో ఇది కారణం సంబంధించిన లక్షణం అయి ఉంటుంది కనుక కబట్టి ఈ మార్పు దేనికి సంబంధించింది పరమాత్మకు సంబంధించిందే అద్వయం లేక మాయకు సంబంధించిందే అని గనక ఆలోచిస్తే ఇది మాయకు సంబంధించింది మాయక సంబంధించింది కనుక ఈ జగత్తుని మాయాకార్యము అనాలిక్కడ మాయా ప్లీజ్ ఇది మాయాకార్యం మాయాకార్యం అంటే ఏమిటి ఉపాదానం ప్రధానం ఇక్కడ ఉపాదానం కుండకెట్లాగైతే మట్టి ఉపాదానం అయ్యిందో మెటీరియల్ లేకుండా వస్తువు వచ్చేందుకు అవకాశమే లేదు కనుక కుండ తయారైనప్పుడు కుండకు ప్రధానంగా ఉండేటువంటిది మట్టి మాత్రమే మృతిక కాబట్టి ఎక్కడ చూసినా కుండలో కూడా మట్టి ఉంది కనుక ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీనికి ఉపాదానం ఏమిటి అన్నప్పుడు మాయ ఉపాదానం ఇది పరిణామి ఉపాదానం అని నిన్న మనం చూచాం పరిణామి ఉపాదానం అంటే స్వస్వరూప పరిత్యాగైన రూపాంతరాపత్తి పరిణామే స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి వివర్త అది వివర్త ఉపాదానం పరిణామి ఉపాదానం అంటే ఏదైతే ఉపాదానంగా ఉందో అది మార్పు చెందుతూ ఉండడం ప్లీజ్ వివర్తం అన్నప్పుడు ఆ ఉపాదానం ఏదో ఆధారమైనటువంటిది అది తనలో ఏ విధమైనటువంటి మార్పుని లేకనే స్వత తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మనం మార్పులు చూడడానికి ఆధారమయ్యుంది ఆధారమయ్యింది కనుక అది సత్యం కనుక రజ్జు సర్పాన్ని చూచినప్పుడు రజ్జు ఉంది సర్పం గోచరిస్తుంది కాబట్టి సర్పం సత్యమా అసత్యమా అది కాదు ఇప్పుడు మన సబ్జెక్ట్ ఉన్నది రజ్జువే కాబట్టి కలనా ఇలనా ఉందా లేదా కాదు ఉన్నది నీవే అట్లాగే ఉన్నది అన్నప్పుడు రజ్జు త్రాడు మాత్రమే ఉంది త్రాడు తెలియనప్పుడు త్రాడుకు సంబంధించిన అజ్ఞానం ఉంది నాకు పాము గోచరించింది పాము నాకు గోచరించిండొచ్చేమో కానీ అందరికీ పాము గోచరిస్తుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఇది ఒకటే మళ్ళీ గనక చూస్తే అందరూ రజ్జువే చూస్తారు అందరూ త్రాడునే చూస్తారు కానీ రజ్జువులు చూడలేని దశలో రజ్జు అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఉన్నటువంటి త్రాడుకు సంబంధించిన అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఈ అజ్ఞానం వలన ఏ అధ్యాసైతే కలగబోతా ఉందో లేనిది ఉన్నట్లుగా కనిపించడం పాములాగా అది అందరికీ ఒకే విధంగా కనిపించాల్సిన అవసరం లేదు నాకు పాములాగా కనిపిస్తుంది ఇంకెవరన్నా పోతూ ఉంటే వాళ్ళు చూచినప్పుడు వాళ్లకు కూడా రజ్జు జ్ఞానం కనుక లేకపోతే ఇది త్రాడు జ్ఞానం లేనప్పుడు వాళ్ళకొక భూమి పగుల్లాగా కనిపించవచ్చు ఇంకొకరికి నీటి చారలాగా కనిపించవచ్చు నీటి ధర ఇంకొకరికొక గుడ్డ పీలికి అక్కడ బడ్డు ఉన్నట్టుగా కాబట్టి చూసేటువంటి వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది ఉన్నదాన్ని చూడడం కాకుండా ఉన్నది ఉన్నట్లుగా దూచారనుకోండి ఇప్పుడు మళ్ళీ అవే వస్తున్నాయి వస్తుగ్రహణం అగ్రహణం అన్యథాగ్రహణం నిన్న మీకు క్లియర్గా అర్థమే ఉన్నదాన్ని ఉన్నట్లుగా దూచారనుకోండి త్రాడు వస్తుగ్రహణం ప్రాబ్లం లేదు చూడకపోయినా ప్రాబ్లం లేదు అస్సలే కనిపించలేదు అనుకోండి హాయిగా నడిచెళ్లిపోతాడు కానీ ఉన్నది ఉన్నట్లుగా కనిపించకపోగా లేనిది ఉన్నట్లు కనిపించిందే ఇక్కడ ప్రాబ్లం కాబట్టి భయాలు ఎందుకు వస్తూ ఉన్నాయి శోకం ఎందుకు వస్తూ ఉంది ఎందుకు నేను భయపడుతూ ఉన్నాను పావును చూచాను కనుక కాబట్టి వస్తువు తెలిసినా బాధ వస్తువు తెలియకపోయినా బాధ ఇదంతా బ్రహ్మమే బ్రహ్మ వేదం విశ్వమితి అని తెలిసినటువంటి జ్ఞానికి ఏ ప్రాబ్లం లేదు హాయిగా నిద్రపోయేవాడికి కూడా ఏ ప్రాబ్లం లేదు అది తమాషందు అగ్రహణం అక్కడేం తెలియడం లేదు కాబట్టి ఏది తెలియకపోయినా బాధగా తెలిసినా ఉన్నది బాధ ఉన్నది ఉంటూ ఉన్నది తెలియక లేనిది ఉన్నట్లు తెలిసినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇది అధ్యాస కాబట్టి వస్తు గ్రహణం జరిగితే అందరికి ఒకే విధంగా జరుగుద్ది అగ్రహణం అందరికి ఒకే విధంగా ఉంటుంది అన్యదా గ్రహణంలో మాత్రం భేదాలు ఎవరెవరిలో ఏది ఉంటే అది చూస్తూ పోతారు ఇది అన్యదా ఇది అధ్యాస దీనిని తొలగించే ప్రయత్నం మాత్రం శాస్త్రం చేయడం లేదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యాస నివారణార్థం నా శాస్త్రపఠనం చాలా మంది చెప్తుంటారు అధ్యాస పావును చూస్తే భయం కలిగింది కనుక పావును తొలగించండి అని తొలగించాల్సిన అవసరమే లేదు నువ్వు పావును తొలగించచ్చేమో గాని పావును తొలగిస్తే మళ్ళీ అక్కడ నీటి ధార కనపడితే చేయగలిగేదేమీ లేదు లేనిదే కనపడుతూ పోతుంది కనుక ఉన్న వస్తువును తెలుసుకోవాలి అధ్యాస నివారణార్థం నా శాస్త్రపఠనం వస్తు నిర్ధారణార్థం శాస్త్రపఠనం ఇది ఉన్న వస్తువు ఏంటో సత్య వస్తువు ఏంటో దాన్ని నిర్ధారణ చేయడం కోసమేముంది కాబట్టి దాంట్లో ఇప్పుడు ఈ మాయాకార్యం ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది పరిణామి ఉపాదానం గనక అంటే పాలు పెరుగ్గా మారినట్టుగా వివర్త ఉపాదానము అంటే ఈ తెలుసుకోండి వివర్త ఉపాదానం అన్నప్పుడు రజ్జువు సర్పంగా ఉన్నట్టుగా రజ్జువు మాత్రం సర్పంగా మార్పు చెందలేదు కానీ సర్పంగా గోచరిస్తూ ఉంది ఇది వివర్త ఉపాదానం సూపర్ ఇంపొజిషన్ కాబట్టి ఈ విధంగా బ్రహ్మం ఉంది సత్యమైనటువంటి బ్రహ్మం ఎందుకని పరిణామం ఎరుగు సత్య వస్తువుల పరిణామం ఉండేందుకు అవకాశం లేదు గనక ఒకవేళ పరిణామం ఉన్నట్టుగా గనక నీకు గోచరిస్తే అది వివర్త ఉపాధానం కానీ మాయ పరిణామీ ఉపాధానం పాలు పెరుగ్గా మారినట్టుగా కాబట్టి ఈ మాయ ఏదైతే ఉందో స్వామీజీ ఇదేమన్నా బాగ బ్రహ్మం కన్నా వేరుగా మాయ ఉందా ఉంది అన్నాడనుకోండి ఇక బ్రహ్మం లేదని అర్థం ఎందుకని అద్వయం అది ఫస్ట్ శ్లోకంలోనే అక్కడ కన్ఫర్మ్ చేసుకుని వచ్చాము ఇక్కడికి ఎప్పుడైతే బ్రహ్మ అద్వయం అని అన్నావో అద్వయమైనటువంటి చైతన్యం కనుక చైతన్యం వినాంచే దానికన్నా రెండవ వస్తువు వేరుగా ఉంటే అది అద్వయం అయ్యేందుకు అవకాశమే లేదు అద్వయం కాబట్టి మా నుంచి వచ్చేది మళ్ళీ ఒకవేళ ఉన్నది కనపడుతూ ఉన్నది అన్ని వెంటే లేనిది ఉన్నట్లు కనిపించిన ఇది బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉండవలసిందే గాని ఇంకొక విధంగా ఉండేందుకు అవకాశం మాత్రం లేదు నా కళ కూడా నన్ను ఆశ్రయించుకొని ఉంది అది సత్యం కాకపోవచ్చు సత్యం కానిటువంటి స్వప్నం నా మీద ఆధారపడి ఉంది నేను లేకపోతే స్వప్నం కలిగేందుకు అవకాశం లేదు కనుక బ్రహ్మాశ్రయ సెంటెన్స్ బ్రహ్మాశ్రయ సత్వ రజస్త గుణాత్మిక మాయా మాయా అస్థి ఈ దశలో యాక్సెప్ట్ చేస్తున్నా మాయ ఉన్నది ఎందుకని ప్రపంచం ఉంది కనుక ఈ మాయలో ఏమున్నాయని ఆలోచన చేస్తే ఏమి లేవు ఈ మూడే ఉన్నాయి గుణాలు సత్వరజస్తమో గుణాలు సత్వగుణం ఉండేటువంటి వాడు చక్కగా ఆలోచనలు చేస్తూ ఉంటాడు రజోగుణం ఉండేటువంటి వాడు హెవీగా కర్మలు చేస్తూ ఉంటాడు తమో గుణం ఉండేటువంటి నిద్రపోతాడు ఉపన్యాసం అయినా సరే ఓకే కనుక సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి ఎక్కడ బ్రహ్మాశ్రయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఇది కాబట్టి బ్రహ్మను ఎప్పుడైతే ఆశ్రయించుకొని ఉందో ఇది ఒకటి ఒక దానిని ఆశ్రయించుకొని ఉన్నది అంటే ఏదైతే ఆశ్రయించుకొని ఉంది అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు అంతవరకు కాబట్టి మాయ బ్రహ్మం మీద ఆధారపడి ఉంది గనక మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఈ మాయ చేతనే పరిణామి ఉపాదానమైనటువంటి ఈ మాయ చేతనే సమస్తమైనటువంటి జగత్ మాయా కల్పిత దేశకాల వైచిత్ర చిత్రీకృతం కాబట్టి మాయ మాయ యొక్క మాయ ప్రధానంగా ఉండడం వల్ల ఈ మాయ నుండి మాయా జనితమైనటువంటి దేశం కాలం టైం అండ్ స్పేస్ అందువల్ల మీకు నిన్న చెప్పాను సృష్టికి ముందు దేశ కాలాదులు కూడా లేవు టైం అండ్ స్పేస్ కాబట్టి ఐన్స్టైన్ థీరీలో కూడా దే ఆర్ రిలేటివ్ టైం అండ్ స్పేస్ రిలేటివ్ నాట్ యా కాబట్టి ఎప్పుడైతే అవి సాపేక్షికంగా కనపడుతూ ఉన్నాయో వ్యవహారిక సత్యంగా కనపడుతూ ఉన్నాయో దేశము అని మీరు ఊహిస్తే కాలాన్ని లేకుండా దేశాన్ని ఎప్పుడు ఊహించలేరు కాలము అని మీరు ఊహించారనుకోండి దేశం లేకుండా ఎప్పుడు ఊహించలేరు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ కాబట్టి దేశము కాలం అనేటువంటిది పరస్పరాధీనంగా ఉన్నాయి స్వామీజీ ఎంత టైం మాట్లాడండి ఈ రోజు మార్నింగ్ స్పీచ్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే వన్ అవర్ మాట్లాడారండి ఎట్లా చెప్తారు మీరు ఇదో సన్నివేశం మళ్ళీ నేను ఇక్కడికి రావాలి ఇక్కడ కూర్చోవాలి అక్కడి నుంచి మీకు టైం కనుక నేను రావాలంటే ప్రదేశం ఉండాలి నేను వచ్చాను ఇక్కడ కూర్చున్నాను స్టార్ట్ చేస్తూ ఉన్నాను మళ్లీ నేను కంక్లూడ్ చేశాను ఇది టైం అంటే ఓ సన్నివేశం సన్నివేశం ఎక్కడ జరగాలి స్పేస్ ఉంటేనే సన్నివేశం జరగ లే జరిగేందుకు అవకాశం లేదు కనుక దేశం అనేటువంటిది కాలం మీద ఆధారపడి ఉంది కాలం అనేటువంటిది దేశం మీద ఆధారపడి ఉంది వీటిని కనుక డిఫైన్ చేస్తూ పోతే ఇదమిద్దంగా చెప్పలేం కాలం అందరి కాలం ఒకటి కాదు అందరు వాచ్లు కూడా ఒకటి కాదు ఒకవేళ వాచ్లు ఒకటి అయితే అభత్యమో గానే వాచ్ల్ని వాచ్ చేసేవాడి యొక్క టైం వేరు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని అంటారు ఒక్కోసారి మేము ఉపన్యాసాలు చూస్తుండ హిందూ కాలేజీలో ఒకసారి మూడు గంటల పది నిమిషాలు మాట్లాడాను నేను ఏమని స్పీచ్ ఆ రోజు వచ్చిన అధికారు అన్నారు స్వామిజీ హాఫ్ అన్ అవర్ ఏ మాట్లాడినట్టుంది ఈ రోజు అన్నారు నిజమే వన్ అండ్ హాఫ్ అవర్ స్పీచ్ 3 అవర్స్ టెన్ మినిట్స్ పోయిందంటే ఒకసారి అక్కడ ఒకసారి ఆదిలాబాదులో ఒకసారి జరిగింది అట్లాగే అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మాట్లాడిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది విన్నారు కానీ తమాషం ఏమిటంటే మూడు గంటల పది నిమిషాలు మాట్లాడిన తర్వాత వచ్చి అర్ధ గంటలాగా ఉంది స్వామీజీ అంటారు అదే గనక బ్రహ్మసూత్రాలని శంకర భాష్యంతో కనుక బోధిస్తే మేము పది నిమిషాలు చెప్తే కూడా మా దగ్గరకు వచ్చి మూడు గంటలు చెప్పారు ఈ రోజు అనొచ్చు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కడైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో అక్కడ కాలం వంకు రహంగా కనపడతా ఎక్కడైతే మనకి ఇంట్రెస్ట్ లేదో అక్కడ ఇంకో రకంగా కనపడతా ఉంది అర్ధ గంట మాట్లాడితే అది మూడు గంటల లాగా ఉంది ఎందుకంటే బోరు కొడుతుంది గనక మూడు గంటల్లో మాట్లాడితే ఇంట్రెస్ట్ ఉంది గనక అర్ధ గంటలాగా అనిపిస్తా ఉంది ఓ పెద్ద భవంతిలోకి వెళతాం కాని మనకు అతని ఇష్టం లేదు ఆ వ్యక్తి ఆ యజమాని చాలా ఇరుగ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం అక్కడ అదే మనకు కావలసిన మిత్రుడింటికి వెళతాం ఎప్పుడో చిన్నప్పుడు మిత్రుడు చిన్న గుడిచిలో ఉంటాడు అయినా పర్వాలేదు అక్కడ కూర్చుంటే అయ్యో మీరు వచ్చారా అలా ఇలా అని అతను అంటూ ఉండొచ్చు కానీ మనకు అనిపిస్తుంది ఏమిటయా ఎందుకని నాకు చింత సార్ మీది పెళ్లి బిల్డింగ్ ఏ పిచ్చోడా ఏంటి ఇంత విశాలంగా ఉంది కదా అంటావు అంత గుడిసే నీకు విశాలంగా ఉంది అంత భవనం నీకు సంకుచితంగా కనపడతా ఉంది ఇదంతా కూడా మానసికమైనటువంటి కాలం మానసికమైనటువంటి దేశం కాబట్టి ఒక్కొక్కరి దేశం వేరే ఒక్కొక్కరి కాలం వేరే అందరం కలిసి ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండినా అందరం ఒకే ప్రదేశంలో ఉండినా ఎవరి ప్రదేశాలు వాళ్ళవిగా ఉన్నాయి ఎవరి కాలాలు వాళ్లవిగా ఉన్నాయి ఇదంతా సైకలాజికల్ ఈ టైం సైకలాజికల్ టైం నాట్ క్రోనలాజికల్ టైం కాబట్టి మాయా కల్పిత దేశ కాల కళ దేశ కాలాదులు ఇంత చిత్ర విచిత్రంగా ఏవైతే తెలుస్తున్నాయో ఇదంతా కూడా మాయాకార్యం ఎందుకని యథమి నిర్ణయించడానికి అవకాశం లేకుండా ఉంది గనక పరిణామం చెందుతూ ఉంది గనక మార్పు చెందుతూ ఉంది గనక సత్యమైనటువంటి దాంట్లో పరిణామం లేదు పరిణామం చెందేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు మాయా కల్పిత దేశ వైచిత్ర చిత్రీకృతం ఈ మాయతో ప్రపంచం కని ఒక్కటి మనం మర్చిపోకూడదు మాయకు ఆధారమైన వాడు పరమాత్మే అది ఎక్కడ మాయకు కూడా అదే బ్రహ్మాశ్రయ సత్వరజస్తం ఇక్కడే కన్ఫ్యూజన్ అంత సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్థి కాబట్టి అలా చూసినప్పుడు మాయకు కూడా తానే కారణమయ్యుండడం వల్ల ఆయనే నిమిత్త కారణం ఆయనే ఉపాదాన కారణం అని చెప్తాం కానీ జగత్తు మార్పు చెందుతూ ఉంది కదా అన్నప్పుడు పరిణామి ఉపాదానం మాయా మాయ యొక్క ఆశ్రయం అనేటువంటి వాడు పరమాత్మ కనుక ఆ భిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెబుతున్నావు పరమాత్మే కనుక లేకపోతే బ్రహ్మము యొక్క ఆశ్రయమే కనుక లేకపోతే ఈ మాయా కార్యం కూడా జరిగేందుకు అవకాశం లేదు గనక అందువల్ల ఇక్కడ ఆయనని మాయలో చేర్చలేకపోతున్నామే గాని మాయావి మాయా విజృంభయతి అది మాయావి ఇవ విజృంభయతి సృజతి విజృంభయతి సృజతి ఈ ప్రపంచాన్ని సృష్టించను మాయావి ఇవ అది కా తమాషా రెండిచ్చాడు ఇక్కడ మాయావి ఇవ మహాయోగి ఇవ ఒక మహాయోగి తయారు చేస్తాడు ఒక మాయావి తయారు చేస్తాడు గారడేవాడు తయారు చేస్తాడు చూసారా అది గారడేవాడు మాయావి అంటే కనుక మనం చూడగానే వాడు ఒక తాడు పైకి విరుతాడు అది చాలా దూరం ఎగిరిపోద్ది తాడు ఎప్పుడైతే చాలా దూరం ఎగురుతుందో అది నిలబడిపోతుంది ఏ ఆధారం లేకుండా వరివరివరి ఈ తాడు ఎట్లా నిలబడింది ఏ ఆధారం లేదే ఎలా నిలబడింది అనుకున్నాం వాడు ఆ తాడును పట్టుకుని ఎక్కిపోతూ ఉంటాడు తాడు చెట్టు ఎక్కినట్టుగా తీరా పైకి వెళతాడు అక్కడ ఏదో ఏదో చేస్తాడు అక్కడ వాడి చేతులు కాళ్ళు అన్ని నరికేసుకుంటాడు అవన్నీ కింద పడతాయి చూడలేక మనం కళ్లు మూసుకుంటాం ఆ పక్క నుండేవాడు చప్పట్లు కొట్టమంటాడు ఇంకేం కొడతావు చప్పట్లో మళ్లీటప్పటికి ఇవన్నీ ఏకమై వాడు నిలబడి మన దగ్గర డబ్బు అడుగుతూ ఉంటాడు చూసారా ఇటువంటిది ఒక మాయాకార్యం జరిగినప్పుడు మాయావి ఇవ వాస్తవానికి అక్కడ ఏమి జరగలేదు కానీ మనకు కనిపిస్తా ఉంది ఇదంతా కూడా కనిపించినంత మాత్రాన అది సత్యంగా లేదు కాబట్టి మాయావి చేశాడో అంటే ఇది ఎందుకు పోల్చాడు స్వామీజీ ఒకటే ఓన్లీ వన్ పాయింట్ అక్కడ దానికి అనేక రకాలుగా కామెంట్ చేస్తా పోతారు అది అంత కన్ఫ్యూజన్ ఓన్లీ వన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది మాయావి అని ఎప్పుడైతే అన్నాడో గారడివాడు అని గారడివాడు సత్యం గారడి సత్యం కాదు అండర్స్టాండ్ దాట్ దాట్ ఇస్ అఫ్ అంతే ఇంకే సింపుల్ జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే శాస్త్రమే చెప్తాది మాయావి యువ దట్ యువ నిన్న చెప్పాను చూసారా శక్తి దాంట్లోనే ఉంది ఇవ లివ అది ఇవ కాదు అది లివ తెలుగులో చెప్పాలంటే అసలు ఉన్న స్ట్రెంగ్త్ అంత అక్కడ ఇవ్వ వలే మాయావి కాదు తాను మాయావి వలే ఎందుకని మాయావి ఎవడైతే గారడివాడు ఉండాడో గారెడీ సత్యం కాదు కానీ గారడివాడు మాత్రం సత్యం ఎందుకని మళ్లీ చేస్తాడు కదా పొనహ మళ్లీ గారెడీ చేస్తాడు ఎంవిపి కాలనీలో చేస్తాడు అట్ట జగదమ్మ సెంటర్లో చేస్తాడు ఇక్కడ వాడే అక్కడ వాడే కానీ ఇక్కడ చేసింది వేరు అక్కడ చేసింది వేరు ఇక్కడ ఒక రకమైనటువంటి గారడి అక్కడ ఇంకో రకమైనటువంటి గారడి కానీ గారడి వాడిన మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు కాబట్టి వాడు సత్యం ఇది సత్యం కాదు గారడి సత్యం కాదు కాబట్టి మాయ ఏదైతే ఉందో అది సత్యం కాదు మాయావి సత్యం మాయావివ విజృంభయతి మహాయోగివయహ స్వేచ్ఛ మహాయోగివ మహాయోగివలే ఇదొకటి మళ్ళీ మాయావి నదిలిపెట్టి మళ్లీ యోగి దగ్గరకు పోయాడు ఇప్పుడు త్రిశంఖ స్వర్గం ఉందనుకోండి త్రిశంకుండి కోసం స్వర్గం తయారు చేసి పెట్టాడు విశ్వామిత్రుడు ఆయన మహాయోగి అందువల్ల తయారు చేశాడు కాబట్టి తనంతట తాను స్వసంకల్ప మాత్రేణ తనకు తానుగా సంకల్పం స్వేచ్ఛ అదే మహాయోగివయ స్వేచ్ఛ స్వసంకల్ప మాత్రేనా తనకు తానుగా ఏ మెటీరియల్ అవసరం లేదు అవునా స్వర్గాన్ని తయారు చేశాడు ఇంద్ర భవనాని తయారు చేశాడంటే ఆ ఇంద్రభవనానికి కావలసిన సిమెంట్ స్టీల్ ఇదంతా ఇక్కడి నుంచేమి లారీల్లో పైకి పోలేదు జస్ట్ అపేరెన్స్ ఉంది ఇది నేను తయారు చేయలేను అంతకన్నా మంచి భవనాన్ని కావాలంటే నేను తయారు చేయగలను ఎప్పుడు దానికి కావలసిన మెటీరియల్ నా దగ్గర ఉంటాయి కాబట్టి విశ్వామిత్రుడు కట్టినటువంటి బిల్డింగ్ కంటే కూడాను గొప్ప భవనాన్ని ఇక్కడ మనం నిర్మించవచ్చు కానీ మెటీరియలేకుండా నిర్మించడం అనేది తమాష తాటి చెట్లు నేను కూడా ఎక్కిపోగలను కానీ త్రాడు మీద ఎక్కిపోమంటే నా వల్ల కాదు అది గారడి గారెడవాడే చేయగలడు ఆ పని కాబట్టి ఒక విశ్వామిత్రుడు ఏదైతే స్వర్గాన్ని తయారు చేశాడో అటువంటి దాన్ని మహాయోగి తను చేయగలడు యహ స్వేచ్ఛ స్వసంకల్ప మాత్రేనా అక్కడ కూడా చూడండి మహాయోగివా ఇక్కడేమో మాయావివా ఇవా మాయావివలే మహాయోగి వలే అంతేగాని విశ్వామిత్రుడితో కూడా ఆయన కలపలేము పరమాత్మని విశ్వామిత్రుడితో కూడా కలపలేం ఎందుకో తెలుసా ఎందుకో తెలుసు గారిడేవాడి చేసేదానికి స్వలాభం కోసం గారిడేవాడు ఎందుకు చేయడం ఆ గారెడంత స్వలాభం వాడికి లాభం కావాలి కర్మఫలం మీద దృష్టి గారిడైన కర్మ దానికి ఫలం కావాలి డబ్బు కావాలి వాడు ఆ విధమైన ప్రదర్శన చేస్తేనే డబ్బు వస్తుంది స్వార్థం ఒకటి పరమాత్మగా అది లేదు యోగుల దగ్గరకి వెళ్ళామనుకోండి యోగులు కూడా చేస్తారు రకరకాలైనవి నీళ్ల మీద నడుస్తానంటాడు ఆయన ఎందుకు నడవాలి అగ్నిలో దిగుతానంటాడు ఒక ఆయన ఎందుకు దిగాలి ఇవన్నీ చేయండి సార్ పర్వాలేదు దీనికి జ్ఞానానికి సంబంధం లేదు సార్ అందువల్ల అటువంటి యోగి అనుకుంటారేమో పరమాత్మని అంత చీపుగా పూజిస్తారేమో జ్ఞానం అంత చీపుగా అది ఇది పవిత్రమైనటువంటిది అందుకని మహాయోగి ఇవ మహాయోగిలాగా ఎందుకని అక్కడ ఇంద్రుడు ఆలోచించలేదు గనక త్రిశంకుణ్ణి రాయ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదునే భాయ్ నేనున్నాను క్రియేట్ చేస్తాను ఈ అహంకారం పరమాత్మలో లేదు గారిడివాడిలో ఉండేటువంటి స్వలాభం కర్మఫలాపేక్ష లేదు పరమాత్మలో యోగిలో ఉండేటువంటి అహంకారం కూడా లేదు లోకహితార్థాయ ఏది జరిగినా పరమాత్మ స్థాయిలో నుంచి గనక జరిగిందంటే లోక లోక కళ్యాణం కోసం అంతేగా నీకొకటి మాత్రం కాదు కాబట్టి మహాయోగివయ స్వేచ్ఛ తస్మై శ్రీ గురుమూర్తె నమయిదం శ్రీ దక్షిణామూర్త చూసారా అటువంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం ఈ దశలో దక్షిణామూర్తి దక్షిణాభిముఖామూర్తి దక్షిణశ్చ అసౌ అమూర్త దక్షిణామూర్తి ఇది కాబట్టి విశ్వం రూపంలో ఉన్నాడు అనుకోండి దక్షిణాభిముఖామూర్తి ఎస్ దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా కూర్చొని ఉన్నాడు గనక దక్షిణాన్ని ఫేస్ చేసి ఎందుకంటే యమస్థానం అందుకని దక్షిణ ముఖంగా కూర్చొని ఉన్నాడు కనుక ఆయన దక్షిణామూర్తి ఇప్పుడు మీకు అర్థమైతే మూర్తి అన్నప్పుడు రూపం మూర్తి అంటేనే రూపం కాబట్టి దక్షిణామూర్తి అన్నప్పుడు దక్షిణాభిముఖమూర్తి దక్షిణాభి దక్షిణామూర్తి కాబట్టి దక్షిణముఖంగా గుర్చొలున్నాడు గనక దక్షిణ వైభవముఖం తిప్పి గుర్చొలున్నాడు కాబట్టి పద్మాసనస్థుడై వటవృక్ష ఛాయలో ఆయన దక్షిణామూర్తి అన్నప్పుడు మనకు సగుణంగా మనకు ధ్యానమూర్తి దొరుకుతూ ఉండాడు కాని దక్షిణామూర్తి దక్షిణ్చ అసౌ అమూర్త దక్షిణామూర్తి దక్షణ అమూర్తి దక్షిణామూర్తి కాబట్టి దక్షిణ శా ఇది సగుణం అంటే దక్షిణాభిముఖ మూర్తి ఓకే అమూర్తి అంటే మూర్తం వాడు రూపం లేనివాడు అని అర్థం కాబట్టి మాయను తగిలించుకుని విశ్వంగా గోచరించేటప్పుడు ఈ మాయానిర్మితమైనటువంటి మాయా కల్పిత దేశ కాలకరణ వైచిత్ర చిత్రీకృతం ఇంత చిత్ర విచిత్రమైనటువంటి ఈ జగత్తు గోచరించి ఇదంతా పరమాత్మ స్వరూపంగానే కాని జగత్తు లేనప్పుడు అమూర్త ఆది అని అమూర్తి మూర్తి లేనిటువంటి వాడు కాబట్టి దక్షిణామూర్తి అంటే సగుణము నిర్గుణము రెండు తెలుస్తుండే అటువంటి తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమది శ్రీ దక్షిణామూర్తయే కాబట్టి గురుధ్యానం సగుణ ధ్యానం అన్నా దీన్ని దక్షిణామూర్తిని నిర్గుణ ధ్యానం అన్నా ధ్యానం తథా కృత్వా స్వయం బ్రహ్మమయో భవేత్ ఇది కాబట్టి ఈ దక్షిణామూర్తి గురు ఎవరైతే ఉన్నారో ఈ గురు ధ్యానం ఈ గురుమూర్తిని ధ్యానించడం అనేది తథా ఈ విధంగా ఎలాగూ మూర్తితో అమూర్తితో మూర్తిగాను అమూర్తి రూపంగాను అరూపంగాను తా ధ్యానం కృత్వా ఈ విధంగా గనక ధ్యానం చేస్తే స్వయం నీవే బ్రహ్మమయో భవేత్ ్రహ్మమయ భవేత్ నీవు బ్రహ్మం అవుతూ ఉన్నావు ఎందుకని బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మము తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు జ్ఞానములో ప్రధానమైన విషయం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక సెంటెన్స్ అర్థం చేసుకు ఈ ప్రపంచంలో ఏది తెలుసుకున్నా దాన్ని తెలుసుకోవడానికి వేదాంతంలో ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే ప్లీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది నువ్వు తెలుసుకున్నా నీకన్నా అన్యంగా ఉన్న దాన్ని తెలుసుకుంటావు అది నాకు తెలుసు అనే జ్ఞానాన్ని కలిగి ఉంటావు వేదాంతంలో అది కాదు నువ్వు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నావో అది నీవు అయిపోతావు బ్రహ్మవిత్ బ్రహ్మయువ భవతి నేను కంప్యూటర్ తెలుసుకుంటా నేను కంప్యూటర్ కాలేను అవుతానా తెలియని దాన్ని తెలుసుకుంటానే కానీ నేను అది కాలేను కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మములు తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మయో భవతి వాడు బ్రహ్మవే అయిపోతూ ఉన్నాడు స్వామిజీ ఎట్లా పాసిబిలిటీ ఇది అయ్యే ఉన్నాడు ఆయన అయ్యే ఉన్నాడు సార్ తెలియడం లేదు ఇది తత్వమసి కనెక్షన్ అసలు ఇప్పుడు గనక నువ్వు బ్రహ్మము కాకపోతే తర్వాత అయ్యే ప్రశ్న లేదు ఎందుకని ఇప్పుడు కానివాడు గనుక అప్పుడు అయ్యాడంటే అప్పుడు అయినవాడు మరొకప్పుడు లేకుండా పోతాడు కాలంలో నువ్వు బ్రహ్మం అయ్యేది లేదు కాలం బ్రహ్మం మీద ఆధారపడింది కాలం ఉంది కాలం లేదు బ్రహ్మ ఉంది దేశం ఉంది బ్రహ్మ ఉంది దేశం లేదు బ్రహ్మం ఉంది దేశ కాలాదులోనే మాయ ఉంది దేశ మాయ ఉంది బ్రహ్మ ఉన్నాయి ఎందుకని బ్రహ్మను ఆశ్రయించుకున్న దేశ కాలాదులతో కూడినటువంటి మాయ ఏది లేకపోయినా బ్రహ్మం ఉంది కాబట్టి అయ్యే ఉన్నావు గనకనే లేకపోతే అసలు టీచింగ్ అవకాశమే లేదు టీచింగ్ అవకాశమే లేదు మనం గనక బ్రహ్మము కాకపోతే నువ్వు బ్రహ్మ అంటే ఆయన మళ్లీ పాలు పెరిగైనట్టుగా కావాలి ఆయన తయారయ్యి అందుకని యోగం యోగం ఇవన్నీ ఉండాయి చూసారా అవి కొంతవరకు ఉపకరిస్తాయి గానీ జ్ఞానం దగ్గరికి వస్తే హులక్కి ఎందుకో తెలుసా ఆయన యోగి సమాధిలోకి పోతానంటాడు చెప్పమనండి ఏమి సమాధం ఆ సమాధి చెప్పిన ఆయనే ఒక మాట చెప్తాడు సార్ నేను సమాధిలో నుంచి వచ్చాను ఈ రోజు రెండు గంటల సమాధిలో ఉన్నాను నిన్న గంటన్నాను రేపు మూడు గంటలు ఉంటాను అర్థమవుతుంది మీకు టైం బౌండ్ ఆయన సమాధి టైం బౌండ్ అక్కడి నుంచి లేచాననుకోండి సమాధిలో ఉన్నప్పుడు నువ్వెవరు నేను కేవలం బ్రహ్మం సమాధిలో సమాధిలో నుంచి లేచిన తర్వాత ఎవరు సార్ నువ్వు సమాధిలో బ్రహ్మ లేచిన తర్వాత భ్రమ ఓకే ఎందుకో తెలుసా భ్రమ లేదు జ్ఞానం లేదు కాబట్టి సమాధి కూడా టైం బాగుండు అర్థమవుతుంది ఇప్పుడు అందుకని యోగం పరిష్కారం కానీ కాదు జ్ఞానం పరిష్కారం నీవు అయ్యే ఉన్నావు గనక అవ్వబోయే ప్రశ్న లేదు బాగా అర్థం చేసుకోండి అందుకని బ్రహ్మపితు బ్రహ్మ ఇవ్వభవతి తత్వమసి ఇప్పుడు మీకు వస్తుంది కనెక్షన్ తత్వమసి తత్ త్వం ఆ పరబ్రహ్మం త్వమ్ నీవు అసి అయి ఉన్నావు దీన్ని లక్షణ వాక్యం చేత చెప్పడం కోసం శాస్త్రం ఉంది ఇప్పుడు నీవు అయ్యే ఉన్నావు తమస్ చూడండి ఏదైతే నువ్వు కావాలి అనుకుంటూ ఉన్నావో అది నీవు అయ్యే ఉన్నావు మరి నేను ఎందుకు స్వామీజీ అది తెలియడం లేదు మరి ఏం చేయాలి తెలుసుకోవయ్యా ఇంకేం చేస్తావు ఏం చేసేది ఏంటి ఏం చేస్తావు నువ్వు అసలు చేసి చేసి చేసి పోడైపోయావు ఇంకా ఏంది చేసేది చేసింది చాలు చూసేది మీలు ఇంకేంటి ఉన్నది సత్యం నీకు క్లియర్ గా కనపడతా ఉండే నువ్వు స్వరూపమని నేను ఇంకా ఏం చేయాలా కర్మ అపేక్ష ఎందుకు నీకు ఇంకా నహి కర్మకాండైన పర ఆత్మ ప్రకాశతే ఉన్న వస్తువే గనక స్వత ఆత్మ గనక కర్మ అవసరమే లేదు అంతఃకరణ శుద్ధి కోసమే కర్మ గురువు ఎంటర్ అయ్యి ప్రమాణం ఆపరేట్ అయ్యేటప్పుడు నీకు ఇంకేంటి ఇంక నువ్వు చేసేది ఏంటి ఏం చేయకుండా ఉంటే బెటర్ ఎందుకని నిన్ను ఏం చేయాలనో అది బోధించబడి తెలుసు తమరు ఏదన్నా ప్రాబ్లం అందుకే నేను మనం అనుకున్నాం చూచారా ప్రమాణం ఆపరేట్ అయ్యేటప్పుడు మనం ఏమి ఆలోచించడానికి అవకాశం లేదు కామ్గా కూర్చొని ఉంటే సరిపోద్ది మట్టి ఏమి చేయాల్సిన అవసరం లేదు కుమ్మరుడు చేసేస్తాడు అంతకుండా అది కామ్గా ఉంటే సరిపోద్దు అది ఇట్టిట కదిలితే వాడి వల్ల కాదు మళ్ళీ అర్థమవుతుంది ఇది ప్రమాణం అంటే కాబట్టి నీవు అది అది అయ్యే ఉన్నావు గనకనే చేసే అవకాశం ఉంది కాబట్టి మూర్తి అమూర్తి ఈ రెండు ఉన్న గురుధ్యానం తధ కృత్వా స్వయం బ్రహ్మమయ్యో భవేత్ నువ్వు బ్రహ్మమే అయిపోతూ ఉన్నావు ఎందుకని అయ్యే ఉన్నావు గనక జ్ఞానం కలుగుతూ ఉంది ఇంకేనా డౌట్ నుంచి చెప్తున్నది ఏంటంటే రజ్జు సర్ప భ్రాంతిలో సర్పం రజ్జు కాదు అంటున్నాను నేను ఇప్పుడు క్లియరా పోని స్వామీజీ మేము సాధన చేసి సమాధిలోకి పోయిన తర్వాత సర్పము రజ్జుగా మారుతుంది స్వామి మారదు సార్ మారదు స్వామి సర్పమైన నేను రద్దుగా మారేదను లేదు సార్ ఎందుకని తమరు సర్పం కాలేదు సార్ అనవసరంగా మమ్మల్ని కరవద్దు తమరు సర్పం కాలేదు సార్ తమరు తాడు సార్ మా తాడు సార్ మీరు మీరు తాడు సార్ కాబట్టి సర్పమనేది భ్రాంతులా కనపడతా ఉంది ఇది మాయా కార్యం ఇది సర్పం బ్రహ్మం అవుతుంది అందుకని ఈ చెప్తారు చూడండి జీవ బ్రహ్మైక్యం ఇది వస్తుంది చెప్తాను మీకు జీవ బ్రహ్మైక్యం జీవుడు వెళ్లి బ్రహ్మంలో కలవడం కలిస్తే మళ్ళీ నిన్న చూసామే కూడికెలో తీసివేతరాయి కాబట్టి నువ్వు వెళ్లి కలవడానికి ఆయన ఎక్కడో లేడు నది వెళ్లి సముద్రంలో కలిసినట్టుగా నువ్వు వెళ్లి ఆయనలో కలిసేది లేదు నీవే ఆయన ఓకే నీవే బ్రహ్మము అజ్ఞానం ఉంది జీవుడు తొలిగిపోతే దేవుడు అంత సింపుల్ ఓకే తస్మై శ్రీ గురుమూర్తయ్య మైదం శ్రీ దక్షిణ ఓకే కాబట్టి మాయా కలిపి థర్డ్స్ లో కనెక్షన్ ఇస్తున్నా మాయా నిర్మితమైనటువంటి దేశ కాలాల్లో తెలిసేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది లేకపోతే టీచింగ్ లేదు ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇది ఉంది యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ సత్యంగా ఉన్నది మాత్రం కాదు కానీ ఉన్నది అన్నప్పుడు ఇది సత్యం కానప్పుడు ఇది ఉండడానికి ఆధారమైంది సత్యమై ఉండాలి అంతేనా అదేంటి ఇది థర్డ్ శ్లోకం సెంట్రల్ కాబట్టి ఈ ప్రపంచంలో మనకి ఏవైతే కనిపిస్తూ ఉన్నావో ఇవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి ప్రపంచం ఉంది కానీ నిరంతరం మార్పు చెందుతూ ఉంది ఏవి ఉన్నా అవి లేకుండా పోతూ ఉన్నాయి కానీ తమాష ఏంటంటే ఉన్నవి లేకుండా పోతూ ఉన్నాయి కానీ దేశంలో కాలంలో కాని ప్రపంచం మాత్రం కంటిన్యూ అవుతా తల్లిదండ్రులు లేరు ఒకప్పుడు ఉన్నారు తెలుసు వాళ్ల ఒడిలోనే బియ్యం వాళ్ళు లేరు ఈరోజు వాళ్ళు లేరని తెలుసు కానీ ఇంతకు ముందు లేనిటువంటి బిడ్డలు ఇప్పుడు కనపడతా ఉండాలి నా బిడ్డలకి నా తల్లిదండ్రులకి మధ్యలో నేనున్నాను తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేకుండా పోయారు ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు మరొకప్పుడు లేకుండా పోతారు నేనున్నట్టుగా తెలుస్తుంది దేహం ఇది కూడా లేకుండా పోతుంది ఈ విధమైనటువంటి పరిణామం ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది उन्नवे पोतू उना जगत् मत उ दा आधारमें युण सदात्मक असत्कर्द घसते साक्षा तत्वी वेद वचसा यो बोधयश्रिता य భనరావృత్తి భోనిధ తస్మై శ్రీ గురుమూర్త ఇదం శ్రీదక్షిణ మూర్త ఎస్ సాక్షాత్ కరణా భవన్న పునరావృత్తి భవాంభోనిదౌ తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీ దక్షిణాూర్త జిస్లిస్ ప్లేస్ సదాత్మకం ఎవన యొక్క స్పురణం స్ఫురణం ప్రకాశం చైతన్య ఆత్మన చైతన్య స్ఫురణం స్ఫురణం సదాత్మకం ఎవ సత్మకం స్ఫురణం ఆత్మన చైతన్యం స్ఫురణం భాతి ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఎస్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాషతే అసత్కల్పార్థగం సత్యం కానిటువంటి ఈ జగత్ ఎందుకని పరిణామం చెందుతూ ఉంది కనుక సింపుల్ అర్థం పరిణామం చెందేది ఏది నిత్యం కాదు నిత్యమైనటువంటిది పరిణామం చెందదు ఫస్ట్ సెంటెన్స్ ఈ రోజు ఉపన్యాసాలు ఈ జగత్ పరిణామం చెందుతూ ఉంది కనుక ఇది సత్యం కాదు సత్యం కానప్పుడు ఏమిటి సరే అసత్ అనుకోండి ఇప్పటివరకు ఇంకో పదం వస్తుంది చెప్తా అసత్కల్పార్థగం కాబట్టి ఏ ప్రపంచం అయితే ఉందో ఇది సత్యంగా ఉన్నది మాత్రం కాదు ఎందుకని ఇక్కడ ఉన్నవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు ఇప్పుడున్న వాళ్ళు భవిష్యత్తులో ఉండబోరు ప్రతిదీ మారుతూ ఉంది విషయాలు మారుతూ ఉన్నాయి రూపాలు మారుతూ ఉన్నాయి రంగులు మారుతూ ఉన్నాయి వ్యక్తులు మారుతూ ఉన్నారు సమస్తం మార్పు చెందుతూ ఉంది ఇట్లా అసత్కల్పార్థగం ఈ అసద్రూపమైనటువంటి ఈ విశ్వం ప్రపంచం ఏదైతే ఉందో ప్రకాశిస్తూ ఉంది అంటే సత్యమైతే ప్రకాశిస్తుంది కానీ అసత్ ఇది ప్రకాశిస్తూ ఉందంటే ఏది ఆధారం సదాత్మకం స్ఫురణం ఇది తమాష దేని యొక్క సత్తా వల్ల దీనికి సత్తా కలిగింది అది తమాష అసలు త్రాడే లేదనుకోండి పాము కనిపిస్తుంది పాము కనిపిస్తూ ఈ పాముకి త్రాడ ఆధారంగా ఉంది అసలు త్రాడలేకపోతే మనకు పామే కనిపించదు కనుక దీనికి సత్తా ఏమిటి అంటే పాము ఉంది దానికి ఎగ్జిస్టెన్స్ లేదు దాని ఎగ్జిస్టెన్స్ ఇంకో దాని మీద ఆధారపడి ఉంది సత్తా అదేంటి అది అది రజ్జు అట్లాగే ఏ జగత్ అయితే మనకు గోచరిస్తూ ఉందో అసత్కల్పార్ధగం అది భాషతే ప్రకాశిస్తూ ఇలా ప్రకాశించడం అనేటువంటిది దాని ప్రకాశమేనా లేక కాదా దిస్ ఇస్ ది పాయింట్ జగత్తు ఉంది సత్యంగా ఉందా లేక సత్యమైన దాని మీద ఆధారపడి ఉందే జగత్తు తెలుస్తూ ఉంది భాషతే ప్రకాశిస్తూ ఉంది తెలియబడుతూ ఉంది ఇలా తెలియబడి ఈ ప్రకాశత్వం దానిదేనా మరొక దానిదే దీనికి సంబంధించిన శ్లోకం ఏమన్నా విన్నామన్నా రెండు మూడు రోజుల్లో కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం మానసోల్లాసం అన్న మీకు చెప్పాను అస్థి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే కాబట్టి ఇది ఉంది ఇద ఇలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అనే వ్యవహారంలో తెలుస్తూ ఉంది తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం ఈ ఉండడము తెలుస్తూ ఉండడం దేని మీద ఆధారపడి ఉంది దేనికి సంబంధించినటువంటిది ఏ పదార్థాని మీద ప్రతిష్ఠింపబడి ఉంది అని అంటే దీని మీద మాత్రం కాదు జగత్ మీద ఎందుకని జగత్ మార్పు చెందుతాం मारपे सत्यमेक अवकाश अस्तिव का प्रकाशत्म दीने अस्तिवे दी ये ऐक्सेट अस्तिवेद स्फुम सदात्मक असत्कर्धक भाषते साक्षात तत्वीति वेदवचस यहायश्रिता आश्रिताश्रिता ఆశ్రయించిన వారిని శిష్యాన్ శిష్యుల్ని యహ ఎవడైతే బోధిస్తూ ఉన్నాడు వాళ్ళకి ఏ విధంగా ఎట్లా బోధిస్తూ ఉన్నాడు సాక్షాత్ అప్రోక్షం డైరెక్ట్ నైనా నేను చెప్తాను పోయి సాధన చేయ కాదు సాక్షాత్ డైరెక్ట్ తను జ్ఞానం ఇచ్చేస్తూ ఉండడమే బోధించేటప్పుడే సాక్షాత్ అప్రోక్షం సాక్షాత్ తత్వమసి ఇది తత్వమసి తత్ ఆ పరమాత్మ త్వం నీవు అసి అయ్యున్నావు అనేటువంటి వేదవాక్యం ఏదైతే ఉందో మహావాక్యం మహావాక్యార్థ బోధేన ఇది తత్వమసి ఇది వేదవచసా మహావాక్యార్థ బోధేనా కాబట్టి నీవే పరమాత్మవే అనేటువంటి విషయాన్ని బోధించడం వల్ల ఎవరికి ఆశ్రితాన్ ఆశ్రితాన్ తనను ఆశ్రయించినటువంటి శిష్యులకి యహ ఎవడైతే బోధయతి బోధ చేస్తూ ఉన్నాడో సాక్షాత్కరణ భవాంభోనిధౌ పునరావృత్తి నా భవేత్ భవాంభోనిధౌ ఈ సంసార సాగరంలో పునరావృత్తి మళ్లీ తిరిగి రావడం అనేది మళ్లీ ఈ సంసార సాగరంలో పడడం అనేటువంటిది ఈ అజ్ఞాన కాలుష్యంలో పడడం అనేటువంటిది భవేత్ సాక్షాత్కరణాద్ కాబట్టి ఆ బోధ ఏం జరుగుతుంది మళ్లీ మనం ఈ జన మరణ సంసారంలో పడేటువంటి అవకాశమే లేకుండా నా భవేత్ భవాంబోనిదో పునరావృత్తి భవేత్ నా ఎస్ సాక్షాత్కరణాత్ కాబట్టి ఏ వేదవాక్యం తత్వమసి అనేటువంటి మహావాక్యం బ్రహ్మాస్త్రం అది తిరుగులేనటువంటి అస్త్రం అది అంటే అదే తత్వమసి అంటే నేను బ్రహ్మాస్త్రం అజ్ఞానం పోయేది అదే రావణాసురుణ్ణి ఎంతసేపు యుద్దం చేసిన వాడు చావలేదంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం బ్రహ్మాస్త్ర ప్రయోగం అంటే ఇదే తత్వమసి అదే బ్రహ్మాస్త్రం అంటే ఇంకేం లేదు ఇంకేదో ఒక మిసైల్ అనుకోబాగణ బ్రహ్మాస్త్రం అంటే తత్వమసి తత్ ఆ పరమాత్మత్వం నీవు అసి అయ్యున్నావు ఇది బ్రహ్మాస్త్రం ఇంకా మళ్లీ అజ్ఞానం మిగిలేందుకు అవకాశం లేదు సమూలంగా రచింపబడ్డమే పునరావృత్తి భవాంబోనిధవు పునరావృత్తి భవేత్ నా మళ్లీ సంసార సాగరంలో వచ్చి పరణమంటూ ఉండదు తస్మై శ్రీ గురుమూర్తయ్య నమయదం శ్రీ దక్షిణామూర్తయే కాబట్టి అటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి మహావాక్య బోధేన సాక్షాత్ జ్ఞానాన్ని ఎవరైతే మనకు అందిస్తూ ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం నమైవ స్ఫురిణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే కాబట్టి ఈ ప్రపంచం ఉంది సిట్ ఎప్పుడు కూడా ఉన్నది అన్నప్పుడు రెండు రకాలు సత్యంగా ఉన్నది సత్యం కాకుండా కూడా ఉన్నది ఈ ప్రపంచం సత్యం అనడానికి అవకాశం లేదు కారణం పరిణామం పరిణామం చెందేది సత్యం కాదు నిత్యం కాదు కుండ ఏమిటి సింపుల్ కుండ లేదా నగ కుండ ఉంది ఘటహాస్తి చూడండి ఆస్తి ఉంది ఎప్పుడైతే ఘటహాస్తి కుండ ఉంది అని అన్నామో అస్తిత్వం ఆలోచిస్తున్నాం మనం అస్తిత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం నగ ఉంది కాబట్టి బంగారుతో తయారైనటువంటి నగ ఉంది కాబట్టి నగ తీసుకుని చాలా పెట్టబడి నెక్లెస్ నగ ఓకే అస్థి ఉంది మనం ఆలోచిస్తున్నది ఏంటి ఆ అస్తిత్వం అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాం తచ్చ అస్తిత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం అదేంటి స్వామీజీ అది ఉంది కదా మీరే చెప్తున్నారు కదా ఘటహ అస్తి నగం ఉందని మీరే చెప్తున్నారు కదా ఆభరణం అస్తి మళ్లీ ఏంటి అంతా కూడా బాబు గటహ అస్థి కుంది కుండీ అక్కడ రెండు పదాలు కుండ ఒకటి ఉంది ఒకటి ఆ ఉంది అనే మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటి తెలుసా అస్థి సదాత్మకం సత్ ఉన్నది అస్థి ఎగ్జిస్టెన్స్ ఏది ఎగ్జిస్టెన్స్ కుండ స్వామిజీ చూడు బాబు ఈ కుండ అవునా అవును ఎప్పుడు తెచ్చావి కుండ నువ్వు నిన్న ఉదయం కొనుక్కొని వచ్చాను పోదాం రాక అతన్ని అడిగామనుకున్నా ఈ కుండ ఎప్పుడు తయారు చేసావా మొన్న తయారు చేశాను ఫినిష్ మొన్న అంటే సార్ ఎనిమిదవ తారీఖు ఏడవ తారీఖు కుండ లేదు ఏడో తారీఖు కుండలేదు పగలగొట్టాను ఎప్పుడు ఇప్పుడుందా లేదు ఏడో తారీఖు లేదు పదహారో తారీఖు ఉండదు అంతేనా మరి ఉంది అన్నవే ఉంది అంటే సత్యం సత్యం ఎప్పుడు ఉండాలి కదా ఏడో తారీఖు లేకుండా పదహారో తారీఖు లేకుండా మధ్యలో ఉండేది ఏమి సత్యం సార్ చె మరి ఏంటి స్వామిజీ ఉండేదేంటి స్వామిజీ ఏం కుండది మట్టికుండ ఏమి నగది బంగారు నగ అది కూడా బెట్టు ఇప్పుడు తెలుస్తుంది విషయం కుండ ఉంది మట్టికుండా ఉంది ఇప్పుడు తెలుస్తుంది ఉండేది ఏంటో చూడం మట్టికుండా ఉంది ఉంది అనేది ఏమిటంటే మట్టి ఏడవ తారీఖు కూడా మట్టి ఉంది కుండ లేకపోవచ్చేమో కానీ మట్టి లేకపోలేదు కుండ తయారైన తర్వాత కుండ వచ్చింది కాదు నామ రూపం వచ్చింది కాని ఉండేది మట్టే కుండ తయారైన తర్వాత కుండలోకి బంగారు రాలేదు కుండలోకి మట్టే మట్టే ఉంది కుండ తయారు కాకముందు మట్టే ఉంది కుండ తయారైన తర్వాత కుండలో ఉన్నదంతా కూడా మట్టే నేను పగల ఆ తర్వాత అది మట్టి మొదట మట్టి ఉంది చివరిలో మట్టి ఉంది మధ్యలో కుండొచ్చింది ంతములందు ఏదైతే లేదో సెంటెన్స్ ఇక్కడికి తెలుగులోనే మీకు చెప్తూ ఉన్నా ఇది మాండుక్య కారిక భాష్యం ప్లీజ్ ఆద్యంతములందు ఏదైతే లేదో దేనికి ఆద్యంతాలున్నవోస్టాండ్ ఆద్యంతములందు ఏదైతే లేదో దేనికి ఆద్యంతాలున్నవో అది సత్యం కాదు మిథ్య ఆద్యంతములందంటే స్వామిజీ ఏడో తారీఖు లేదు కదా పగిలిన తర్వాత లేదు కదా తయారు కాకముందు లేదు పగిలిన తర్వాత ఉండబోదు కానీ దీనికి ఆద్యంతాలున్నాయి ఎందుకని ఎనిమిదో తారీఖు తయారు చేశాడు పద్నాలుగో తారీఖు పగలగొట్టాను తయారైనప్పుడు ఆది పగలగొట్టేపుడు అంత్యం దీనికి ఆద్యంతాలున్నాయి దానికి ముందు ఆది ఏదో అది ఇది లేదు దాని తర్వాత అంత్యం ఎప్పుడో అక్కడ లేదు ఆద్యంతములందేది లేదో దేనికి ఆద్యంతాలున్నా అది మిథ్య సత్యమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి మట్టి కుండ ఉంది ఇప్పుడు ఉంది కదా మనకు కావాలి అస్తిత్వం అస్తిత్వం ఏమిటో చూడండి మొదట ఏముంది మట్టి ఉంది ఇది సార్ కుండ మధ్యలో వచ్చింది సీ ద సెంటెన్స్ మట్టి కుండ ఉంది మధ్యలో ఉంది కుండ మధ్యలో ఉంది కుండ మధ్యలో కుండని తీసేస్తే మట్టి ఉంది మట్టి కుండ ఉంది అన్నప్పుడు మధ్యలోనే కుండ ఉంది కానీ ఉన్నది ఏమిటి అన్నప్పుడు మట్టి ఉంది ఎందువల్ల మట్టి మూడు కాలాల్లో ఉంది మృతికే అసత్యం కుండ ఒక కాలంలో ఉంది కుండ నామము రూపం కనుక ఏది ఈ ప్రపంచంలో మీరు చూచిన ప్లీజ్ అండర్స్టాండ్ అస్థిభాతి ప్రియం రూపం నామచేద అంశ పంచకం ఆధ్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తత్వద్వయం ఎంత క్లియర్గా ఉందో శాస్త్రం ఏ వస్తువునన్నా పట్టుకోండి ఈ మూడు నా ఐదు ఉంటాయి అస్థి భాతి ప్రియం అదే సత్ చిత్ ఆనందం సత్యం జ్ఞానం అనంతం సదాత్మకం స్ఫురణ ఆనందాత్మకం అనంతం ఇదే ప్రతి దాంట్లో ఇది ఉంది దాంతో పాటుగా ప్లస్ నామ రూపాలున్నాయి ఈ నామ రూపాలు మాయ ఇంకేమీ లేదు ఈ నామరూపాలు మిథ్య ఓకే కుండ అన్నావనుకోండి కుండ ఉంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది కుండ ఉంది కానీ అక్కడ కుండగా తెలుస్తూ ఉంది కానీ మట్టి సత్యంగా ఉంది కాబట్టి ప్రతి వస్తువులో కూడాను భాతి ప్రియం ఉన్నాయి సత్యదానందం ఉంది కానీ ఈ రెండు తెలుస్తూ ఉన్నాయి నామరూపాలు ఆద్యత్రయం ఈ ఫైవ్ లో కూడాను ఆద్యత్రయం ముందు ఏ ఐదైతే మూడైతే కనపడుతూ ఉన్నాయో త్రయం ఆద్య ముందు ఆద్యత్రయం ముందు కనిపించేటువంటి మూడు ఏమిటా మూడు అస్థిభాతి ప్రియం సత్యచిత ఆనందం సత్యం జ్ఞానం అనంతం ఇది ఆద్యత్రయం బ్రహ్మ రూపం సచిదానంద స్వరూపం పరబ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది బ్రహ్మస్వరూపం సత్యం జగద్రూపం తోద్వయం త్వయం జగద్రూపం ఆ తర్వాత ఉండే రెండున్నాయి చూచారా అది జగత్ ఏంటారు రెండు నామం రూపం ఫినిష్ నామ రూపాలు మిథ్యా కాబట్టి కుండ రూపం అందువల్ల నామం కుండ అనేది పేరు ఎందుకని రూపాన్ని బట్టి వస్తు మాత్రం మట్టి మృతికెచ్చేవసత్యం ఇదే కనుక మనకు ఒక కూజ వచ్చిందనుకోండి దాని రూపం ఇంకొక రకంగా ఉంది కాదు కుండ రూపంలాగా కూజ రూపం లేదు అందుకని రెండు మట్టి పాత్రలు అయినా దీన్ని కుండ అంటున్నాను దాన్ని కూజా అంటున్నాను దీన్ని ముంత అంటున్నాను మూడు కలిపి ఒకటే మట్టి మృతికెచ్చేవసత్యం రూపాన్ని బట్టి నామరూపాలు మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి గనక మిథ్య ఒకటి ఈ నామరూపాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఇది పాయింట్ కుండ దేని మీద ఆధారపడింది మట్టి మీద ఆధారపడింది అది కుండ మట్టి మీద ఆధారపడింది అసలు మట్టే లేకపోతే కుండ లేదు కానీ కుండ లేకపోయినా మట్టి ఉంటుంది అవునా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కుండ ఉన్నదంటే మట్టి ఉండి తీరాలి ఎందుకని మట్టి మీద కుండ ఆధారపడింది గనక కుండ లేకపోయినా మట్టి ఉంటుంది ఎందుకని మట్టి కుండ మీద ఆధారపడి లేదు గనక క్లియర్ కుండెవరు ఇంకా వదిలిపెట్టండి స్వామీజీ నేను వదల కుండ ఎవరు కుండ మట్టి ఓకే మట్టి ఎవరు మట్టి కుండ కాదు క్లియర్ ఇది మాత్రం చాలా చక్కగా ఎక్కించుకోవాలి మనసు అద్వైత సిద్ధాంతం క్లియర్గా అర్థం కావాలంటే ఇది ఒక్కటి మాత్రం ఉండి తీరాలి ఎప్పుడు మనసులో బిఈ నాట్ బి అనేది క్లియర్గా ఉండాలి అదేంటి స్వామిజీ బి ఆటోమేటిక్ ఇట్లా కన్ఫ్యూజ్ చేసిపోతారు మీరు మాకేమది అర్థం కాదు అర్థం కాలేదు కనుక ఇది చాలా గొప్ప అనుకుంటాం ఏంటి ఏమి అక్కడ అర్థం కాదు ఏం లేదు అర్థం కానిది ఏమి లేదు సార్ బీ ఈజ్ ఏ ఏ నాట్ బి ఎట్ల స్వామి అయినప్పుడు ఏ బి కాకుండా కాదయ్యా బి అంటే బెగ్గర్ ఏ అంటే యాక్టర్ ఒక ఆయన భిక్షం ఎత్తుకుంటూ ఒక క్యారెక్టర్ వేసాడు అనుకోండి ఇక్కడే సార్ ఏమి యాక్ట్ చేశాడు సార్ బెగ్గర్స్ కూడా పనికిరాదు సార్ ఎంత బాగా యాక్ట్ చేశాడు సార్ బెస్ట్ యాక్టర్ ప్రైజ్ ఇచ్చాను ఓకే ఎవరైనా ఈజ్ బెగ్గర్ ఎవరు యాక్టర్ అయ్యా బాబు సార్ ఆ బెగ్గర్ ఎవరు సార్ సుబ్బారావు ఆ నటుడికి పేరుంది సరేనా ఇతనెవరు సార్ ఇతను ఈ నటుడు ఎవరు ఈ బెగ్గర్ క్యారెక్టర్ వేసిన వాడు ఎవరు బి సార్ బెగ్గర్ చలపతి సార్ ఓకే చలపతి బెగ్గరా అంతే ఇంకేం లేదు బెగ్గర్ ఇస్ అన్ యాక్టర్ అసలు బెగ్గర్ ఇస్ నన్నదర్ దాన్ని బట్ యాక్టర్ ఈ బెగ్గర్ అవునా బి ఇస్ ఏ ఏ నాట్ బి సర్పం ఎవరో కాదు రజ్జువే కానీ రజ్జు సర్పం కాదు దిట్స్ మై పాయింట్ కుండెవరు మట్టే కాని మట్టి కుండగా నువ్వు ఇంత మట్టిని తీసుకొని వచ్చే సార్ కుండ తెచ్చాను సార్ అని చెప్తే నేను ఒప్పుకుంటాను నేనంటాను కూచాది అంటాను నువ్వు కాదంటవా మట్టి మట్టే గాని మట్టి కొండ కాదు మరొకటి కాదు మరొకటి కాదు కాని ఇక్కడ ఏదైతే గోచరిస్తున్నాయో మట్టి పాత్రలో రూపాలు నామాలు నామరూపాలు తెలిసేటువంటి అంతా కూడా పరబ్రహ్మమే కానీ పరబ్రహ్మలో మాత్రం నామరూపాలు లేదు పరబ్రహ్మం ఉంటేనే నామరూపాలు నామరూపాలు లేకపోయినా పరబ్రహ్మం ఉంది ఎస్శైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం బాసతే కాబట్టి నామరూపాలు తెలిసేటువంటి ఈ ప్రపంచం ఏదైతే మనం గోచరిస్తూ ఇది గోచరించడానికి ఆధారమైనటువంటిది చైతన్యం అదే పరబ్రహ్మం దీనిని ఆధారం చేసుకుని అది ఉంది అది లేకపోయినా ఇది ఉంటుంది అది లేకపోయినా ఇది ఎప్పుడైతే ఉందో అది లేనిది ఉన్నదాని లక్షణం కాదు అని నిన్న మీరు తెలుసుకున్నారు గనక సత్ ఉండేది ఏది సదాత్మకం ఏది ఎస్శైవ స్ఫురణం దేని యొక్క ప్రకాశం ఇది బాసిస్తూ ఉంది తత్ బ్రహ్మైవ कबट्टी जगत्ंतु आत्मेद विश्वमीतिदम विश्व आत्मेवादी ब्रह्मेवा अथर्वणवेद प्रपंचम गोचरीस्ो इधवे मारप चंदत ब्रह्म मारपू उदी दर्द का ఏ కుండీ కనిపిస్తూ ఉందో ఈ కుండ మట్టి కుండ ఉంది అంటే దానికి ఆధారంగా మట్టి ఉంది ఎవ పురణం సదాత్మకం అసత్కల్పార్ధకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యహ ఆశ్చ్రితాను బోధయతి కాబట్టి తత్వమసి నాయన తత్ ఇప్పుడు కుండకి జ్ఞానం కుండకి టీచింగ్ ఏ కుండ నువ్వు కొండ కాదు నువ్వు మట్టి నువ్వు మట్టి తత్ ఆ మట్టి త్వం నువ్వు అసి అయి ఉన్నావు అప్పుడు కొండ ఏం అంటే సార్ నేను మట్టి అవుతాను సార్ నోరు మూసుకో నువ్వు మట్టి కాపాకు నువ్వు మట్టి అయ్యే ఉన్నావు తెలుసుకో ఇప్పుడు అనవసరంగా నేను మట్టి అవుతాను మట్టి అవుతాను లేచి పడి కింద పడి పగిలిపోతావు నా మాట విన్నావు పగిలిపోయినా బాధ నేను చెప్పేది నువ్వు వింటే ఎందుకో తెలుసా నేను కొండను కొనిగా నీకు ఎగిరి పడ్డావా పగిలిపోతే నేను పగిలిపోయినా ఏడుస్తావు మళ్ళీ శ్మశానంలో కూర్చొని ఏడుస్తావు నా బోధ కనుక నీకు అర్థమైందా పగిలినప్పుడు కూడా నవ్వుతావు ఎందుకని పగలకముందు కూడా నేను మట్టే పగిలిన తర్వాత కూడా మట్టిం తత్ త్వం అసి కాబట్టి తత్వమసి అనేటువంటిది వాక్యం చూడదు అది లక్షణ వాక్యం అది ఇది సామాన్య వాక్యం కాదు లక్షణ వాక్యం సామాన్య వాక్యం అంటే రాముడు బడికి పోతున్నాడు అర్థమవుతోంది సామాన్య వాక్యం తత్వమసి తత్ అది నీవు అసి అయి అదేంటి నేనే అయ్యుండడం ఏంటి ఏంటి అసలు ఇది ఇది ఏం వాక్యం ఇది ఇది లక్షణ వాక్యం కనుక లక్ష్య లక్షణ సంబంధాత్ వాక్యం సిక్ష్య లక్షణ సంబంధాత్ వాక్యం ఐక్యం చబట్టి నీవే బ్రహ్మము జీవ బ్రహ్మఐక్యం ఏమిటో తెలుసా ఈ లక్ష్య లక్షణ సంబంధాత్ వాక్యం ఇది ముందు అర్థం కావాలి కాబట్టి ఈ లక్షణ శాస్త్రం ద్వారా నీవే ఎట్లా బ్రహ్మం అయ్యున్నావో గురువు నీకు ప్రమాణం అందిస్తాడు జ్ఞానాన్ని తత్వమసి వేదవచస తత్వమసి మహావాక్యార్థ బోధేన యహ గురు ఆశ్రితాన్ శిష్యాన్ బోధయతి చక్కగా వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడో తస్మై శ్రీ గురుమూర్తయ్య నమయదం శ్రీ దక్షిణామూర్తయి అటువంటి గురుమూర్తి దక్షిణామూర్తికి నమస్కారం ప్లీజ్ ఫస్ట్ శ్లోకంలో ఆత్మ యొక్క అద్వయ స్వరూపం అర్థమైంది జగత్కారణమేమిటో రెండవ శ్లోకంలో అర్థం చేసుకున్నాం నామరూపాలతో గోచరించేటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో ఈ ఉండడము ఇలా ఉన్నట్లు తెలియడము ఈ రెండు సత్తా స్ఫూర్తి ఈ రెండు కూడాను పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నాయి బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నాయి स्वामीजी जगत् ब्रह्म मीद आधारपे सत्ताफूर्ति सत्ताफूर्ति ब्रह्म आधारपी <laughs> सत्ताफूर्ति विषय पराणपेष तन सत्ता तन प्रकाशा की, की मरक दाने मीद दा आधार पड़क उ्रह्म सत्ता स्पूरण ताने తానే జ్ఞానం సత్ తానే చిత్ తానే సత్తాహి చిత్ ఆ సే అసలు సత్ చిత్తుందని అర్థం ఇది ఉందండి ఎవరికి తెలిసింది అదే జ్ఞానం ఇంప్లికేషన్ అది కనుక సత్తయా హి చిత్ సత్తే చిత్ చిత్తాహ్యహం ఆ జ్ఞానమే నేను ఆ జ్ఞానమే నేను కాబట్టి నేను సదాత్మకం నేను చిదాత్మకం సదాత్మకం చిదాత్మకమైనటువంటి నేను అనంత రూప సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి ఉన్నదైతే ఉన్నది కాని ఇది సత్యంగా ఉన్నది కాదు ఇందులో సత్యం ఏమిటి అని ప్రయత్నం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు గోచరిస్తున్నది ఒక్కటే ఏమిటి ఆ సత్యము పరబ్రహ్మమే కాని రెండవది కానీ కాదు ఇది అసత్కల్పార్థకం భాసతే కాబట్టి ప్రకాశం అదే ఎస్ ఏవ స్ఫురణం ప్లీజ్ ప్రకాశం అదే దీని సత్తా అదే దాని స్ఫురణ అదే కాబట్టి ఎక్కడ ఏది ప్రకాశించినా ఆ ప్రకాశం పరమాత్మదే గాని రెండవది కానే కాదు ఎక్కడ ఏ జ్ఞానం ఉండినా జ్ఞానం పరమాత్మ జ్ఞానంలో ఇమిడిపోయింది దానికన్నా అన్యంగా ఏవైతే తెలుస్తూ ఉన్నదో ఇదంతా కూడా జడం ఇదే మిథ్య దీనిని రేపు చూస్తాం నానాద్రకటోదరస్థి మహాద్వీప మహాద్వీప ప్రభాస్వరం జ్ఞానం ఎస్ చక్షురాది కరణ ద్వారా బహిస్పందానామీతి తమే భాత అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తమీ దక్షిణామూర్త ఫోర్త్ శ్లోకేపూర్ణమ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య ఓం పూర్ణమేవీష్యం శా దాన్ని